పరిశుద్ధులు తల్లి మీకు వనరాలనైనా ఇస్రాయిల గొప్ప దేవ మీలు సూత్రాలు ప్రభావ మీ ఉదయం మీ సన్నిధులు మీకు సమయం కట్టుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అనుగ్రహించండి ఈ యొక్క సంఘంతో ప్రభావ కలిసి కలిగి మిమ్మల్ని స్థుతించేలాగన మిమ్మల్ని గణపరిచేలాగన మిమ్మల్ని కొనియాడేలాగన మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వనరాలు మరి విశేషంగా ప్రభావ మీ యొక్క శరీర రక్తంలో పాల్పొందే యోగ్యతని మీరు మాకు అనుగ్రహించారు ఇది అనేక మంది పొందలేని స్థితిలో ఉంటుండగా ప్రభా మమ్మల్ని మీరు ఎట్లాగానో ప్రేమించినారు మమ్మల్ని ఓ ప్రభా మీ శరీరంలో ఒక అవయవంగా మార్చుకున్నారు మీకెంతో బంధాలని మీకెంతో కృతజ్ఞతలు కాబట్టినైనా మీ మహిమార్థంగా మేము జీవించాలా ఏ రీతిగా అది మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం యథావిధి కలిస్తామో జీవితం కాదనైనా మీరు కోరుకుంది అవును ప్రభా మా ప్రభువు కొరకు మా దేవుడి కొరకు ఎవరు శూర్య కార్యములు చేసేదొరు మేము సిద్ధంగా ఉన్నాం ప్రభావ మేము చేయడానికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న విధానంగా మేము జీవించం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం వాటిని మేము పాటించాలా క్రైస్తవ జీవితమే పాటించే జీవితం వాక్యం సెలవిస్తుంది మీరు కేవలం వాక్యం వినేవారే కాదు దాన్ని పాటించేవారు అన్న విషయాన్ని యాకవ పత్రికలో మేము నేర్చుకుంటున్నాం అయినా మీ విశ్వాసము క్రియారూపకంగా లేకపోతే అది ఒంటిగా ఉండి మృతం అయిపోతుంది మనుషుకు మనం తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన ఒక్కరు క్రైస్తవులైనా ఉంటారా అన్న ప్రశ్న మీరు వేస్తున్నారు బట్ ఏ రీతిగా మేము మీ కొరకు జీవించాల మాట్లాడండి మీ కొరకు పెట్టుకోమని మధ్యాహ్న కాలంలో ప్రభావ ఈ విషయాలను మేము తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు వీటిని మేము నెమరు వేసుకోవాలా ధ్యానించాలా అవును ప్రభా దివరాతంలో ధ్యానించమన్నారు అటువంటి ధన్యతంగా మాకు అనుగ్రహిస్తామన్నారు ఇది కేవలం ధ్యానించే జీవితం కాదునైనా పాటించే జీవితం అటువంటి పాటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధన ప్రాధించున్నాము తిరిగి ఆమెగారు మరోసారి మీకందరికీ ఏసుక్రీస్ నాన్న శుభం లెట్ దేర్ బి పీస్ ఇన్ ఎవరి హార్ట్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీ కుటుంబంలో మీ సంఘాలలో ఏసుక్రీస్తు ఒక సమాధానం చిరస్థానంగా చిరస్మరణీయంగా శాశ్వత కాలం గాక అనే న్యూ ప్రియులు బహుప్రియులు అన్న వాక్యాంశాన్ని మీ సన్నిధిలో మీతో పాటు ప్రభు సంకల్పం చొప్పున మీతో పంచుకోవాలని నాశపడుతున్నాను ప్రియులు మరియు బహుప్రియులు ఎవరు ప్రియులు ఎవరు బహు ప్రియులు అన్న విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను దేవుడు తన పిడ్డల్ని ప్రియులారా అని సంబోధిస్తున్నాడు పౌలు సంఘ సంఘాన్ని ప్రియులారా అని సంబోధిస్తున్నాడు కానీ బహు ప్రియుడు అని కేవలం కొంతమందితోనే ప్రభు సంబోధించినట్టు నేను గ్రహించగలుగుతున్న బైబిల్లో ఎందుకు అన్న విషయం మీరు మనం నేర్చుకోకపోతున్నాము మీరంతా కాదంటారా రక్షింపబడి ఆయన కొరకు సమర్పించుకొని జీవిస్తున్న వాళ్ళందరూ ప్రియులే ప్రతి ఒక్కరు ప్రియులే ఇక్కడ మీరందరూ బహుప్రియులా అది నేను చెప్పలేను ఒకరోజు ప్రభు చెప్తాడు కానీ ఈరోజు మటుకు మీరు ఈ ప్రశ్నకి జవాబు పొందుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళరు ముఖ్యంగా ఒక విషయం నేను హెచ్చరించాలనుకుంటున్నాను ఆయన శరీర రక్తంలో పాలు పొందకపోతే ఆయనతో మీకు పాలు లేదనుంది వాక్యం బాప్తిజమము పొందకపోతే ఆయన మరణము ఆయన భూస్థాపన ఆయన పునరుద్ధానంలో మీరు పాలు పొందలేదు అని వాక్యం హెచ్చరిస్తుంది రోగరాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇప్పుడు కాదు ఈ తర్వాత ధ్యానించండి బాప్తిమము పొందని వారందరూ రక్షింపబడి కూడా ఆయన శరీరంలో ఒక భాగంగా తయారు కాలేదు కాబట్టి ఆలస్యం చేయడానికి వీల్లేదు ఎందుకంటే లూకా సువార్త ఇరవై అధ్యాయంలో ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఈరోజు పస్కా పండగ దినమున మీ అందరితో పస్కా పండగని ఆచరించాలా అని ఆశ పడుతున్నాను పస్కా విందుని భూచించాలని ఆశ పడుతున్నాను కానీ నేను ఈరోజు దాన్ని భుజించుచించను మనమందరము ఒకనొక దినము పర్లోక కలుసుకున్నప్పుడు అప్పుడు నేను మీతో ఇందులో పాలు పొందుతానన్నాడు కాని మీరు మటుకు నేను వచ్చేంత వరకు పాలు పొందాలా అని హెచ్చరించి ఎంతమంది పాలు పొందుతున్నారు నేను కొన్నిసార్లు కళ్ళు తెసి చూస్తా ఉంటా ఎందుకంటే అదొక బాధ్యత కదా ఇక్కడ నిలబడినందుకు ఇక్కడ నిలబడినందుకు బాధ్యత మీకు చెప్పేసి వెళ్ళిపోయే బాధ్యత నా భుజముల మీద భారం ఉంది హృదయంలో ఆ ఉంది నేను చెప్పాల్సిన బాధ్యత అది కనీసం ఎనిమిది సంవత్సరాల క్రితం నేను ఇంకొక ఐదు సంవత్సరం ఇతను ఇక్కడికి వచ్చాయి ఇది మూడవ సంవత్సరం మూడోసారి నాలుగో సారో నాకు తెలియదు మూడోసారి నాలుగోసారి ఎన్నిసార్లు వస్తామో మనకు తెలియదు అప్పుడున్న మనుషులు కొందరు కనిపిస్తున్నారు కొందరు లేరు ఇప్పుడున్న వాళ్ళు అప్పుడు లేరు కదా నేను అడుగుతలేదు మిమ్మల్ని ఎంతమంది నన్ను గుర్తించ గుర్తించగలిగిన నన్ను గుర్తించిన లేదు నేను చెప్తున్న వాక్యాన్ని గుర్తిస్తే చాలు ఎందుకంటే ప్రభుని చూడాలి వాక్యంలో మనిషిని కాదు రెండో కొలతలు రాష్ట్ర పత్రికలో ఇప్పుడొద్దు అటు వెళ్ళకండి మీరు మైండ్ అంతటా వెళ్ళిపోతుంది పౌలుకి అర్థం చేస్తుండే నేను ఏ వ్యక్తిని కూడా శరీర రీతిగా ఈ బ్రదర్ ఎట్లుంటాడు ఈ సిస్టర్ ఎట్లుంటుంది ఆయన ఇట్లా ఈయన ఇట్లా శరీరరీతిగా గుర్తిస్తే అట్లా అర్థం చేసుకుంటాం మనుషులని కానీ ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరగుతానంటున్నాడు అంటే మీరు ఆత్మస్వరూపులు మీరు ఆత్మలు అన్నట్టు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆత్మలు మీరు ఇట్లున్నారు మీరు అట్టున్నారు అనేసి నేను మీ గురించి వర్ణించిన అవసరం లేదు మీరు కూడా నా గురించి వర్ణించిన లేదు ఈ బ్రదరు ఈయన ఎక్కడికెళ్ళి వచ్చాడు ఈయన ఏం తింటున్నాడు అవి లేదు మీరు ఏ సుప్రభు రీతిగా ఈ లోకంలోకి వచ్చినను వచ్చే వచ్చినాడు వచ్చి మనకందరూ తెలుసు ఆయనను ఆయనని నేను శరీర రీతిగా ఎరగను అంటున్నాడు పౌన్ ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరగాల ఆ రీతిగా అటువంటి సంపూర్ణతకి మనము ఎదగాలన్న విషయం జ్ఞాపకం చేయబడుతుంది ఆ వాక్యాలన్నిట్లలో కాబట్టి ఆయన శరీర రక్తంలో పాలు పొందకపోతే మీకు ఆయనలో పాలు లేదు ఎంతకాలమైన ఒక యవన స్త్రీ గురించి నేను అనేక పర్యాలు హెచ్చరిస్తూ ఉంటాను మంచిగా చదువుకునే అమ్మాయి ఈ కాలేజీలోనే టాపర్ అమ్మాయి కాలేజీలో ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా గెలిచిన అమ్మాయి అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడితే టీచర్లు కూడా కొంచెం భయపడతారు అటువంటి యవన స్త్రీ తన సహోదరుడు నా దగ్గరకు వచ్చేవాడు కొంత కామెంట్ కిందట మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక విషయం హెచ్చరించి ఒక ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే వాళ్ళ అక్క గురించి కాలేజీలో బహుగా చదువుకున్న అమ్మాయి టాపర్ కాలేజీలో కానీ బాప్తిజం పొందుకొని క్రైస్తవ కుటుంబంలో వచ్చిన అమ్మాయి అయితే తన దగ్గర ఒక కుక్కపిల్ల ఉండేడు ఆ కుక్కపిల్లతో ఆడుకుండేడు ప్రతిరోజు కాలేజీ నుంచి వచ్చినాక సాధారణంగా కుక్కపిల్లని ఎత్తుకుంటారు కూడా కదా మీరు ఎంతమంది అంటే మీకు అలవాటు తెలియదు ఇక్కడ తెలియదు కానీ సిటీలో పెంచుకుంటారు మంచి కుక్కపిల్లలు వాటిని దగ్గర పెట్టుకోవడం ముద్దు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు అది కూడా నాకు ఇట్లా అంతే ఈ అమ్మాయికి రోగం వచ్చేసింది కుక్క కలుస్తే వస్తా చూసారా వచ్చేసి చనిపోయింది అమ్మాయి హాస్పిటల్లో అమ్మాయిని కుక్క ఎట్లా అరుస్తుందో అట్నే అరిచేడు అమ్మాయి నీళ్లు దగ్గర తీసుకొస్తే పరిగెత్తిపోయాడు భయానికి ఆ రోగం అటువంటి రోగం కుకటు రోగం అంటాం కదా రేబీస్ అంటారు ఇంగ్లీష్ లో ఆ రోగంతో అమ్మాయి బహుగా ఆ చివరికి మరణించింది అయితే జ్ఞాపకార్థ కూటమి రోజు వాళ్ళ నాయన మాట్లాడుతున్నాడు ఏడుస్తుండడు బహుగా ఏడుస్తుండే స్టేజ్ మీద మైపు పట్టుకున్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు అందరూ ఆ అయిపోయింది దానికి ఎందుకు ఏడుపు అయిపోయింది కదా చనిపోయింది కదా అని ఓదార్స్తూ ఉంటారు కదా కొన్ని తండ్రికి ఓదార్కు ఉండదు కూతురు సరిపోతే మేము లాస్ట్ మంత్ ఒక ప్రాంతానికి వెళ్ళినాం ఖమ్మం దగ్గర ఆ పేరు నా జ్ఞాపకం వస్తుంది అక్కడ ఒక పాస్టర్ కూతురు మరణించింది సమాధి చేయబడింది సమాధి ఇంట్లోనే సమాధి చేసుకున్నారు అక్కడ ఆ పాస్టరు చాలా బాధతో చెప్తున్నాడు కూతురు చనిపోతే ఎంత బాధ ఉంటుంది అనేది తండ్రికి తెలుస్తుంది తండ్రికి తెలుస్తాడు తండ్రికి కూతురు అంటే చాలా ఇష్టం కదా చాలా బాధ పడుతున్నాడు ఇక్కడ ఈ వ్యక్తి చెప్తున్నాడు ఓదార్పు ఇది నన్ను ఓదార్చలేకపోతుంది మీరు ఎంతమంది ఓదార్చిన ఎన్ని వాక్యాలు చెప్పినా నాకు బాధ పోతలేదు పర్లేదు పర్లేదు తప్పదు తప్పదు కదా అని అందరు ఇట్లా మీద కొడతా ఉన్నారు అని చెప్తున్నా నేను నా కూతురు చనిపోయిందని ఏడుస్తలేను నా కూతురు చనిపోయిందని నేను ఏడుస్తలేను ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఈ అమ్మాయి బాప్తిజం పొందకుండా చనిపోయింది అందుకు నేను ఏడుస్తున్నా టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు అమ్మ ఇప్పుడు నువ్వు పెద్దదాని అయినావు కదా పొందమ్మా డాడీ నేను టెన్త్ క్లాస్ పాస్ అయినాక బాప్తిజం పొందుతా అని వాయిదా వేస్తే యవన క్లాస్ పాస్ అయింది ఇంటర్మీడియట్ వచ్చేసింది అమ్మ ఎప్పుడన్నా పాపసల్పోతామా డాడీ నేను ఇంటర్మీడియట్ పాస్ అయినాక తీసుకుంటాను డాడీ జాప్ చేశాను ముహూర్తాలు ఉన్నాయా మనకేమన్నా క్రైస్తవులకి క్రైస్తవులకి ముహూర్తాలు ఉన్నాయా ప్రతిరోజు మంచి దినమే కదా చనిపోయిన వాళ్ళకి చెడ్డ దినం బ్రతికిన వాళ్ళకి మంచి దినం తిథులు నక్షత్రాలు చూస్తామా మనం కొలసిల్ రాష్ట్ర పత్రికలో పౌరు విషయానికి జ్ఞాపకం చేస్తాడు మూడో అధ్యాయులు అవి మనం చూడొచ్చు అవి విగ్రహాలు అంటాడు అటువంటివి చూసి మంచి దినాలు నియామక దినాలు అని మీరు ఏర్పరచుకుంటున్నారు మీరు విగ్రహాలు తెచ్చిపెట్టుకున్నారు అంటాడు పౌరులు క్రైస్తవులలో విగ్రహాలు అంటే కష్టంగా చెప్పడం కొంచెం కష్టమే క్రైస్తవులలో విగ్రహాలు అంటే బహు కష్టం చెప్పడం కానీ తెచ్చిపెట్టుకుంటున్నారు మీరు అంటున్నాడు వాటిని అనుసరించడం వలన వాటి వెనకల ఉన్న దురాత్మలు మీ ఇంట్లోనికి వచ్చేస్తున్నాయి అంటున్నాడు అందుకే నేను ఏ దినం ఆచరించాను ఏం బ్రదర్ మీరు బర్త్డేస్ ఆచరించారా పండగలు ఆచరించారా ప్రభువే పండగ కదా ప్రతిదీ పండగలు నియామక దినములు తబ్బాతులు ఇవి రాబో వాటి ఛాయనే ఛాయ అవన్నీ ఛాయ నీడ నిజస్వరూపము క్రీస్తులో ఉంది అంటాడు పౌన్ పోలీసు రాష్ట్ర పత్రికలకు కూడా నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అందుకు నేను క్రీస్తు ప్రభుని ఆచరిస్తా ఆయనని నా పండగ ఒక దినమని పెట్టుకోరు ప్రతిరోజు పండగ నాకు ఆ పండగలని వాటి వెనకల ఉన్న దురాత్మలని గ్రహించాలా అది క్రైస్తవ జీవితంలో ఉన్న బలహీనత ఈ వ్యక్తి చెప్తున్నాడు ఇంటర్మీడియట్ అయితే అమ్మాయి బాప్సం పొందలే డిగ్రీకి వచ్చేసింది డిగ్రీ కంప్లీట్ చేసినాక నేను ఉద్యోగానికి వెళ్తాను చూడాడు అప్పుడు బాప్సం పొందుకుంటాను డిగ్రీ కంప్లీట్ చేయకుండా చనిపోయేది అమ్మాయి అందుకు నేను ఏడుస్తున్నాను వాళ్ళ నాయన ఎందుకు ఏడుస్తున్నాడు కూతురు చనిపోయిందని కాదు క్రైస్తవులు ఏడువారు ఎందుకు తెసా మనకి నిరీక్షణ ఉంది మన మన ప్రియులు ఎవరు చనిపోయినా పరలోకానికి వెళ్తారు అన్న నిరీక్షణ మనకు ఎందుకంటే రక్షిపడవాళ్ళం కాబట్టి చనిపోతే ఏడుబం మనం కొంచెం విడిపోవడం అంటే బాధ ఉంటది నిరీక్షణ ఖచ్చితంగా ప్రగతి గారు ఉన్నారు మీరు కానీ రక్షణ అనుభవం లేకుంటే లేకుండా చనిపోతే చాలా మీ పిడ్డల్ని మీ పిల్లల్ని మీరు ఒకరు చూడలేరు ఈ లోకాన్ని విడిచిపెట్టినాక అక్కడ చూడలేరు ఆ వేదన శాశ్వతమైన వేదన పరలోకానికి పోయినాక కూడా అందుకు మీరు మీ పిల్లల్ని త్వరగా సిద్ధపరచుకోండి ఆలస్యం చేయొద్దు బ్యాప్టిజం ఎందుకంటే దుష్టుడు పొంచి ఉన్నాడు ఎప్పుడు మీ పిల్లల్ని మింగాలనా అని ఎప్పుడు మీ ప్రియులను మింగాలని ఎప్పుడు మీ భార్యలను మింగాలని ఎప్పుడు మీ భర్తలను మింగాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు వాడికి ఇష్టం లేదు మీరు పరలోకానికి పోవడం కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మీరు గ్రహించాల నా నేను వెళ్ళే సంఘం ప్రతి ఒక్కరు బాప్తిజం వారే ప్రతి వ్యక్తి చర్చ్ లో ప్రతి వ్యక్తి బాప్తిజం పొందిన వారే ప్రతి ఒక్కరు బ్రదర్ ఒక పనిచేయండి బ్రదర్ నేను చెప్తాను ఇక్కడ అదే తిప్తే చాలు కొంచెం ఎందుకంటే ఫీడ్బ్యాక్ అంటారు అక్కడ ఆ స్పీకర్ కొంచెం అట్టు ఇది ఫీడ్బ్యాక్ తీసుకోదు ఫీడ్బ్యాక్ డెస్ట్రాయర్ అనే ఒక చిన్న ఆంప్లిఫైర్ దొరుకుతుంది బ్రదర్ అక్కడ పెట్టేస్తే ఇటువంటి పరిస్థితులు రావు చిన్నగా ఉంటుంది ఫీడ్బ్యాక్ డెస్ట్రాయర్ అని నెక్స్ట్ మీరు ఎక్కడంటే చూడడం లేకుంటే నేను పంపిస్తాడు చిన్నది ఫీడ్బ్యాక్ డెస్ట్రాయర్ అనే ఆంప్లిఫైర్ ఉంటది ఆ మైక్ నుంచి ఆంప్లిఫైర్ పోకముందు మధ్యలో పెట్టాలని పెడితే ఇంత పుయ్యనే శబ్దం రాలి ఈ జ్ఞానం కూడా అవసరం కదా మనకి సేవలో ఇవన్నీ మనకు అవసరమే ఒకరి నుంచి ఒకరం నేర్చుకోవాలా ప్రభు కొరకు జీవించాలా కాబట్టి మన ప్రియులను మనం కాపాడుకుందాం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రభు సన్నిధిలో నడిపించాల మనమే కాదు ఇందాక ఆ బ్రదర్ హెచ్చరించినట్టు మీ కుటుంబీత్తులు యవనస్తులు మీ కుటుంబంలో ఉన్న భర్తలు భార్యలు ఎక్కడున్నారు ఈరోజు అని అడిగాడు ప్రశ్న నాకు డిస్టర్బింగ్ నాకు కూడా బాగా డౌట్ అనిపిస్తుంది నేను ఇక్కడ సేవలు ఉన్నాను మా పిల్లలు ఎక్కడున్నారు మా మా నేను ఫోన్ చేసి అనుకుంటా మా భార్య కూడా సేవ చేస్తారు నా అనేక ప్రాంతాలు వెళ్ళి ఆయన ఒక సంఘం చూసుకుంటే నేను ఇంకొక సంఘం చూసుకుంటా అంటారు వాళ్ళతో పాటు పిల్లలు వెళ్ళి సేవ కుటుంబం అంతా సేవలో నిమగ్నం అయ్యాలి కేవలం పాస్తరే కాదు ప్రతి సంఘస్ ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు యాచకులుగా మార్చుకునేసి పేరు పేరు జ్ఞాపకం చేస్తారు యాచక సమూహం మీరందరు మీరందరూ యాచకులే మీకు తెలియదు అది అని చెప్పినప్పుడు మళ్ళీ యాజక ధర్మాన్ని కూడా పాటించాలి కదా మీరందరు మీరు చేస్తారు మీ పిల్లల్ని దేవుని చేతంగా నడిపించకపోతే మీరు ఏ రూపకంగా యాజకులు చిన్నప్పటి నుంచి వాడిని పాపంలో పిప్పయాల పిల్లలని అది మీ బాధ్యత ఎందుకంటే లెక్క చెప్పాలన్నది వాక్యం పిల్లల గురించి మీరు లెక్క చెప్పాలి మీ కుటుంబీకుల గురించి మీరు లెక్క చెప్పాలి మీ బాధ్యత నిర్వర్తించుకోవాలి మీరు కాబట్టి బహు ప్రియులా అన్న అంశం గురించి కొంతసేపు నేను మీతో ధ్యానించాలనుకుంటున్నా మీ టైం నాకు తెలియదు మీరు చెప్పాలా బ్రదర్ టైం టైం బహు ప్రాముఖ్యమైంది ఇంకొక హాఫ్ అవర్ ఒక హాఫ్ అవర్ లో నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించేస్తాను మొదటిదిగా దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం దానియుల గ్రంథంలో అధ్యాయం దానిలో తొమ్మిదవ అధ్యాయంలో దానియల దగ్గరికి గాబ్రియలు దూత వస్తున్నాడు గాబ్రియల దూత దానియలు సంభాషణ ఏమని సంభాషిస్తుండో మీరు వినండి గాబ్రియల దూత దానియలతో ఏమని మాట్లాడుతుండో మీరు వినండి నీ తను కూడా మాట్లాడలే దేవుడు కదా ఆయన మాట్లాడే దేవుడు ప్రతి ఒక్కరితోని ఆయన మాట్లాడతాడు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి దానిల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై అవ వచనము దానికి ముందు పంతొమ్మిదవ వచ్చినం ప్రభువ ఆలకింపు ప్రభువ ఆలకింపు ప్రభువ క్షమింపు ప్రభువ ఆలస్యము చేయక చెవికి నా మనవి చిత్రించుము నా దేవ ఈ పఠనమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థనను వినుమని వేడుకొట్టిని ప్రార్థన జీవతం ఎంత ప్రాముఖ్యమైంది దాన్యాలు ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నాడు ఇవి మనం నేర్చుకోవాలా వ్యర్థంగా ప్రార్థించద్దు అని కూడా ఉంది వాక్యం కదా వ్యర్థంగా ఉచ్చరించద్దు అని కూడా ఉంది వాక్యం మేము ఏ రీతిగా దేవుణ్ణి ప్రార్థించాలా దాన్యాలు ప్రార్థన నుంచి మనం నేర్చుకుంటున్నాం బైబిల్ అంతట్లో కొంతమంది ప్రార్థనలు ఉంటాయి హెజకియా ప్రార్థన మనశ్శే ప్రార్థన ఇట్లా కొంతమంది ప్రార్థనలుంటాయి వారు ఎట్లా ప్రార్థిస్తే దేవుడు స్పందించాడు మీరు నేర్చుకోవచ్చు నీ ప్రార్థనకు కూడా దేవుడు స్పందించి జవాబు ఇవ్వాలంటే ఏ రీతిగా ప్రార్థించాల అక్కడి నుంచి నేర్చుకోవచ్చు ఈ రోజు దానియలు ప్రార్థన నుంచి నేర్చుకుంటున్నాం దానియలు చేసే విధానం ఏ రీతి ఉంది ప్రవ్వా ఆలకించము ఫస్ట్ పాయింట్ దేవా ఆలకించము నా ప్రార్థన విను ప్రవ్వా చేస్తామా ప్రభువా నా ప్రార్థన ఆలకించము ప్రభువా ఫస్ట్ పాయింట్ తర్వాత ఇది పాయింట్ నన్ను క్షమించము దానియలు ఎంతో భక్తిపరుడు ఎంతో నీతిమంతుడు సంపూర్ణంగా తన జీవితాన్ని సమర్పించుకుండు ప్రభు కొరకు ఎన్నో దర్శనాలు చూడగలిగిండు ఎన్నో కళల బాబాకు చెప్పగలిగాండు దేవుడికి ఎంతో సన్నిహితంగా ఉన్నాడు అయినా గానీ క్షమించుమని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు మీకు అనేక విషయాలు నేను జ్ఞాపకం చేసినప్పుడు ఇది ఒకటి కొంచెం బాధాకరంగా ఉంటుంది కొన్నిసార్లు మీరు మీరు అబద్ధాలు చెప్పకపోవచ్చు మీరు తప్పిదమ్ములు చేయకపోవచ్చు కానీ మీకు తెలియకుండా మీరు తప్పులు చేస్తా ఉన్నారు పాపం చేస్తా ఉన్నారు ఆగ్ఞా అతి క్రమమే కదా చెప్పండి ఇన్ని వాక్యాలు మీరు వింటున్నారు కదా ఇవి పాటిస్తున్నారా పోయిన విన్న వాక్యం పాటించింద్రా అసలు గుర్తుంటే కదా బ్రదర్ పోయిన ఆదివారం ఏం విన్నామో కూడా తెలియదు బ్రదర్ అటుపోయిన ఆదివారం జ్ఞాపకానికి మరి అటుపోయిన కాలం కొన్ని సంవత్సరాల నుంచి మీరు అనేకమైన వాక్యాలు వింటున్నారు కానీ అవి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా జ్ఞాపకానికే రాకపోతే ఏ రీతిగా పాటించినారు వినట విశ్వాసం కలుగుతుంది కరెక్టే ఎప్పుడు వాటిని స్వీకరించి పాటించినప్పుడు పాటించినంత వరకు మీకు విశ్వాసం రాదు ఎందుకంటే పోయిన వారం మీరేసింది ఈరోజు లేదు మీ హృదయాలలో వాడు దొంగలించేసాడు వాడికి ఇచ్చారు మీరు అవకాశం కాబట్టి ఇక మీద మనము జాగ్రత్త పడద అవకాశం ఇవ్వద్దు వాడికి ప్రతి వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోలేకపోతే చూడండి ఇన్నిసార్లు మీరు పాటలు పాడుతున్నారు ఇక్కడ ఆ పాటలలో మీకు తెలియకుండా ఎన్నో మీరు దేవునికి వాదనలు వేస్తున్నారు దేవునికి ప్రామిసెస్ చేస్తారు మీరు ఒక పాట జ్ఞాపకాలకు వస్తుందామించి తి ప్రియ మారణ హృదయం హృదయా ప్రతి చోట ని సాక్షిగా ప్రభువా నొందు నాట్లు ప్రతిచోట ప్రభువా నొంద ఆత్మా ఆత్మీయ చూడండి ప్రతి చోట నీ సాక్షిగా నిలుపు రావాలని ప్రార్థించాను చెప్పండి ఎన్నిసార్లు మీరు ఆయనకి సాక్షి నిలబడగలు ఎక్కడన్నా నిలబడగలిగినరా ఎక్కడన్నా సాక్ష్యం పంచుకున్నారా నీ ఉద్యోగ స్థలంలో ఎప్పుడన్నా సాక్షిగా నీ ఇరుగు వారి మధ్యలో ఎప్పుడన్నా సాక్షిగా ఉండగలిగినవా నీ బంధుమిత్రుల మధ్యలో ఎప్పుడన్నా సాక్షిగా ఉండగలిగినవా సంఘంలో సాక్షిగా ఉండగలిగినవా నీ కుటుంబంలో సాక్షిగా ఉండగలిగినవా నువ్వు పో ప్రతి స్థలంలో అని పాటవాడితే కానీ ఏ రోజు నువ్వు సాక్షిగా ఉండకపోతే నువ్వు అవద్ధికునువా కదా మళ్ళీ నువ్వు ఆకే అతిక్రమించినవా లేదా నువ్వు తప్పిదం చేసినవా లేదా ఎన్నో పాపములు మనం చేస్తున్నాం తెలిసి తెలియక ఎప్పుడు నీకు క్షమాపణ కావాలా దాని ప్రార్థన ఆ రీతికి ఉంది నేను తెలిసో తెలియకనో ఎన్నో తప్పిదములు చేస్తున్నాను ప్రవ్వా నాకు నీ క్షమాపణ కావాలా ప్రతిరోజు క్షమాపణ కోరుకోతుండ ఈ జాగ్రత్తగా మనం పరిశీలించాలా నీకు తెలియకుండానే ఎన్నో పాపములు నువ్వు చేస్తున్నావు ఎన్నో ఆజ్ఞలు నువ్వు ఇక మీదట ఇక ఇంతవరకు అతిక్రమించినవు పాపం వల్ల జీతం ఆజ్ఞ అతిక్రమం చెప్పండి ఎందుకు మీరు బ్రతికినరు ఇంతవరకు ఎప్పుడో కదా మరణించ పాపం చేసిన వాళ్ళు ఎందుకు బ్రతికింపజేసి దేవుడు ఆయన కణికరం అయన కణికరము ఇంకా ఉన్నది కాబట్టి కానీ ఆయన కృపలోకి మీరు వస్తలేరు కృపలో ఉన్నవాడు వీటిని జ్ఞాపకం చేసుకుంటాడు జాగ్రత్తగా అనింకా కనికరం చూపిస్తూనే ఉన్నాడు తన బిడ్డల మీద కానీ ఆయన కృపలో నువ్వు ఆయన కృపలో లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఆయనకి ప్రియుడుగా ఉండలేవు ఆయనకి ప్రియులుగా మీరు ఉండలేరు దానిలు ప్రార్థన చెప్ప నన్ను క్షమించుము ఆలస్యం చేయకుము నా ప్రార్థనకి చెయ్యకుము నా మనవి చిత్తగించుము నా మనవి చిత్తగించుము ఇరవయ వచనంలో దాని ప్రార్థన ఎట్లా ఉందో కొనసాగుతూ ఉంది చూడండి దాని వాళ్ళు ప్రతిరోజు ప్రార్థనా విధానాల్లో కొన్ని విషయాలు నేర్పిస్తున్నాం మనకి ఈరోజు నేర్చుకోవాలి మనం ఇరవై వచ్చంలో ఏమంటుండంటే నేను ఇంకా పలుకొచ్చు కొంత ఆగండి కొంత ఆగండి మనం ఏం చేస్తామంటే స్పీడ్గా పరిగెత్తుతాం కాబట్టి వాక్యం పోగొట్టుకుంటాం నేను ఇంకా పలుకొచ్చు తర్వాత ప్రార్థన చెయ్యచ్చు ఇది విధానం నేర్చుకోవాలి మీరు నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు ఇది నేర్చుకున్నాను నా జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపోయేంత వరకు నేను దేవుడితో ఏదో ఒకటి సంభాషిస్తూనే ఉంటాను ఎందుకంటే ఆయన వింటాడు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి ఎవరైనా చెప్పగలరా ఎక్కడున్నాడు ఆయన నీ హృదయంలో ఉన్నాడు అది నువ్వు గ్రహిస్తలేవు ఆయన ఎక్కడో గాలిలో ఉన్నాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు పరలోకంలో ఎక్కడో ఉన్నాడు ఆయన నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి నువ్వు సంభాషిస్తున్నావు దానీయులు సంభాషిస్తున్నాడు నేను ఇంకా పలుకుతున్నాను ప్రభుత్వం మాట్లాడుతా ఉన్నాను ఇది అలవాటు చేసుకోండి ప్రతి క్షణం నీ పక్కన ఎవరో వ్యక్తి ఉన్నట్లు గ్రహించి సంభాషిస్తా ఉండాల ఇది నీకు చాలా ప్రాముఖ్యం ఆయన ఎందుకు నిన్ను ప్రియుడుగా ఎన్నుకోవాలా నువ్వు ఆయనతో ప్రతిరోజు సంభాషిస్తున్నావు కాబట్టి ఈ లోకస్తులు ఎవరు చేయరు కదా ఈ లోకస్తులు ఎవరు ప్రభుత్వం సంభాషించారు ప్రార్థన చేయరు క్రైస్తవులు ప్రార్థన చేస్తారా సంభాషిస్తారా సంభాషిస్తారా మొత్తం ప్రార్థనలో సంభాషిస్తారా ప్రార్థనలో మీరు సంభాషిస్తుండ్రేమో కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవరాత్రులు సంభాషిస్తున్నారా లేదు కలలో కూడా మీరు సంభాషించాలైన సార్ అది ఒక అలవాటు చేసుకోవాలా అలవాటు చేసుకోవాలా కళలో దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలా ఇది ఎట్లా సాధ్యం బ్రదర్ ఎంతో భక్తులు మాట్లాడినారు దేవునితో కళలలో నీకు కూడా సాధ్యం వాళ్ళకు సాధ్యం నీకు కూడా సాధ్యం కానీ నీకు ఎవరు చెప్పలే నువ్వు ఎప్పుడు దాన్ని పాటించలేవులా తెలిసినా ఇది పనైనా తమలది ఆయన లాగు ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము అంటే ఇరుసలిం పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనచ్చు నా దేవుని విజ్ఞాపన చేచుంటిని ఆయన జీవిత విధానం ఇది ప్రతిరోజు తన పాపము ఒప్పుకుంటూ తన ప్రజల పాపములు ఒప్పుకుంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన జీవితం చూడండి దాని అని కేవలం తన పాపం గురించే అది ప్రార్థన చేస్తుంది తన ప్రజల పాపం గురించి ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి మీరు చేస్తారా రీతిగా అంతే కదా వాక్యం ప్రియుడిగా ఉండాలంటే దేవుడికి ఈ విధంగా జీవించడం నేర్చుకోవాలా ప్రియుడిగా ఉండాలంటే నీ జీవన విధానాల్లో మార్పులు రావాలా ప్రతిరోజు ప్రభుత్వం సంభాషించడం నేర్చుకోవాలా పలుకుతా ఉండాలి మాట్లాడుతున్నాలో ప్రభావ ఇప్పుడు నేను ఏం చేయాలా ప్రభు ఇక్కడికి వచ్చిన ఈ చర్చ్ ఇక్కడ రావాలని అసలు మా ప్లాన్ లేదు ఈ ప్రాంతానికి రావడం ఈ ఈ చర్చ్ ఈ రోజు నేను ఇంకెక్కడికో పోలసింది కానీ బ్రదర్ రమణ కాబట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది ఇంకెక్కడికో పోలసింది నేను ఇది దేవుని యొక్క సంకల్పం నేను ఇక్కడ రావడం కాబట్టి ప్రతిరోజు ఆయనతో సంభాషించాల ప్రభా నే రోజు ఎక్కడికి వెళ్లాల ప్రభా ఈరోజు నేను ఏ సంఘం తెలిసినా నాకు తెలియదు ఎట్లా సంభాషించాల ప్రభా ఎవరితో ఎట్లా మాట్లాడాల ప్రభా ఎటువంటి వాక్యాన్ని నేను చెప్పాల ప్రభా యాక్చువల్గా అయితే ఈరోజు బల్లకి సంబంధించిన అంశం నన్ను పోసుకోమని చెప్పారు సడన్లీ ఇరు వచ్చినాక మారిపోయింది శాం బ్రదర్ బల్ల గురించి చెప్పాల్సి వచ్చి మెయిన్ మెసేజ్ ఆ బ్రదర్ చెప్పాల్సి అది ప్రణాళిక కానీ అది మానవ ప్రణాళిక ఈ చర్చిలోకి వచ్చి ఆ కార్నర్ ఆ బ్రదర్ నడు నేను బల్ల ఆ చెప్తా సరే బ్రదర్ ఎందుకంటే నేను మీ మెయిన్ వాక్యం అయ్యేటప్పుడు పిల్లలతో నేను కొంత సంభాషిస్తా ఇక్కడికి వచ్చినాక దేవుని ప్రణాళిక మారిపోయి సంభాషించకపోతే అది జరగదు బాగా అర్థం చేసుకోండి తరచుగా ఆయన తను మీరు సంభాషిస్తుండాలి ఆఫీస్కి వెళ్తున్నా పండ్లకు వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఆయనతో సంభాషించడం నేర్చుకోండి ఒక స్నేహితులతో మాట్లాడుతున్నట్టు అబ్రహాము ఎక్కడ సంభాషించి మనం కూడా ఆ రీతిగా సంభాషించాలా ప్రభుత్వం నీ సమస్యల నేను ఆయనకి రెగ్యులర్ గా చెప్పుకుంటుండాలా నీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రభావ నేను పలాని వ్యక్తి దగ్గర పోతున్నాను ప్రభావ నేను ఇప్పుడు మాట్లాడాలా నా స్థానంలో నువ్వు ఎట్లా మాట్లాడతావో నేను అదే రీతిగా మాట్లాడాలా ప్రభావ సంభాషణ కొనసాగుతూనే ఉండాలా రోజంతా సంభాషణ కొనసాగుతుంది పలాని బ్రదర్ వస్తుండ్రు ప్రభావ నేను ఎట్లా అతని ఎదుట ప్రవర్తించాలా ప్రభావ ఎట్లా మాట్లాడాలంటాను ప్రభావ నాకంటే చిన్నోడే అన్ని విషయాలతో నాకంటే చిన్నోడే అయినా కానీ నేను ఎట్లా ప్రవర్తించాలా ప్రభుత్వం ఎందుకంటే నా ప్రవర్తన ద్వారా అతను నీకు దూరం కావద్దు నిన్ను దూషించదు నీ బిడల్ని దూషించదు కాబట్టి నేను ఎట్ట ప్రవర్తించాలా ఆ నిలుసపాన్నప్పుడు నేను ఎట్ట ప్రవర్తించాలా ప్రభుత్వ నేను అడుగుతూ ఉంటాను ప్రభుని ఆయన ఎంతో సంభాషిస్తూ ఉంటాడు అనేకమైన విషయాలు నాకు చూపిస్తుంటాడు కాబట్టి నేను వాటిని అనేక చూపిస్తూ ముందు కొనసాగుతున్నాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు జీవితాలలో సంభాషణ లేకుండా మన జీవితము ముందు కూడా వెళ్ళేదు నువ్వు అతనికి ప్రియుడుగా జీవించాలంటే నీ ప్రార్థనలో మార్పులు రావాలా నీ ప్రవర్తనలో మార్పులు రావాలా నీ జీవన శైలిలో మార్పులు రావాలా నీ జీవన విధానంలో మార్పులు రావాలా నీ సంభాషిస్తున్నప్పుడు మార్పులు రావాలా నీ ఉద్యోగ స్థలంలో నిన్ను చూసి వాళ్ళు క్రైస్తవులు అంటే వీళ్ళు అని సాక్ష్యం ఇవ్వాలా అటువంటి మార్పు నీలో కనిపించకపోతే మటుకు ప్రియుడు ప్రియులు కాలేరు దానియలు ప్రార్థన కొనసాగుతుంది చూడండి నేను ఏ రీతిగా ప్రార్థిస్తున్నా నా పాపముల గురించి ప్రార్థిస్తున్నా ప్రభా నా పాపం క్షమించు నా ప్రజల పాపం క్షమించు ఇండియా దేశం గురించి ప్రార్థిస్తున్నా మా దేశస్తుల పాపములు క్షమించినైనా ఉత్తర రాష్ట్ర ఉత్తర దిక్కు నుంచి దక్షిణ భాగంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి నేను ప్రార్థిస్తాను ప్రభావ వారి పాపములు క్షమించినైనా మా మినిస్టర్స్ పాపములు క్షమించినైనా మా ప్రైమ్ మినిస్టర్ పాపం క్షమించుతాయి మా ప్రెసిడెంట్ పాపం క్షమించినయన అని ఎవరైనా ప్రార్థన చేస్తారా మా రూలింగ్ గవర్నమెంట్ మనుషుల పాపములకు క్షమించిన ఆయనని ఎవరు చేయరు నేను చెప్తున్నా క్రైస్తవులు మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ గురించి ప్రార్థించారు వారి పాపములు క్షమించని ప్రార్థించారు ఒకసారి బ్రదర్స్ అందరు కూర్చొని ఈ రీతిగానే ఆరాధన సమయంలో అందరూ ఉపాసండి ప్రార్థిస్తారు మా పొద్దు ప్రవర్నమెంట్ అని మా కొద్దు గవర్నమెంట్ ప్రవ్వాన్ని ప్రార్థించారు నేను నీ ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడా నువ్వు ఇన్ని ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావే నీ ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడు అనుకుంటున్నావా రాజులను నియమించడము వారిని దించడము ఆయన అధీనం ఆయన ఇష్టం ఎవరిని రాజుగా పెట్టాలా ఎవరిని పెట్టద్దు ఆయన ఇష్టం నీ ప్రార్థన కాదు అర్థమవుతుందా అది అది లోకాతీతమైన ప్రార్థన ఆత్మీయమైనది కాదు తన బిడ్డలని కాచి కాపడం కొరకు ఖచ్చితంగా దేవుడు ఒక గవర్నమెంట్ని లేపుతాడు ఒక వ్యక్తిని లేపుతాడు చెప్పండి గత ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలలో క్రైస్తవ జీవితంలో ఉద్యవం రాలేదా అంతకుముందు ఉండేదా ప్రభు యొక్క ప్రణాళిక నువ్వు వారి పాపం క్షమించుమని ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటడలేదా వారికి అవకాశం ఇస్తడలేదా వారు పాపాలు ఒప్పుకొనిలాగిన వారికి అవకాశం ఇస్తారా లేదా చెప్పండి మీరు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు ఎక్కడైనా మాట్లాడే దేవుడు నీ ప్రార్థన వృధా కాదు నువ్వు ఆ రీతిగా ప్రార్థించలేదు కాబట్టి ఆలస్యమైపోతుంది ఈ దేశము మార్పు చెందకుండా ప్రభు కొరకు నిలబడకుండా ఆలస్యమైపోతుంది క్రైస్తవులందరూ ఈ ప్రార్థన చేసింటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు ఈ రీతి ఉండకపోయాడు ఈ దేశము ఈ రీతి ఉండకపోయాడు ఆర్థిక స్థితి ప్రపంచాత్మకంగా ఈ రీతి ఉండకపోయింది నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయలేదు బిజినెస్ మెన్ గురించి ప్రభు ఆ బిజినెస్ మెన్ పాపాలు క్షమించిన వాళ్ళు అవినీతితో అన్యాయంతో బిజినెస్ చేస్తున్నారు మనుషులను దోచుకుంటున్నారు వాడు ధనికుడు మనుషులు దరిద్రులు అయిపోతున్నారు వారిని క్షమించినైనా అని ప్రార్థిస్తేవా వాడి మీద ద్వేషంతో ప్రార్థిస్తే ప్రభు వాడిని శిక్షించి ప్రభు అని ప్రార్థిస్తేవే ఏ రీతిగా నువ్వు ప్రియుడు వాడు కూడా ప్రభు బిడ్డనే కదా నేనే కన్ననని నినివే పట్టణ గురించి దేవుడు మాట్లాడుతున్న యోనతోని యోన వాళ్ళని నేనే కనినా అంటున్నాడు అనిలం కూడా నేనే కనినా వాళ్ళు నా బిడ్డలే అంటున్నాడు వాళ్ళు కూడా నా పిల్లలే యోనకి ఇష్టం లేదు వాళ్ళు రక్షణ పోతడం అందుకు తప్పించుకొని పోతున్నాడు పట్టణానికి అనిలు ఇష్టం లేదు ఎందుకంటే అదొక ప్రవచనం భవిష్యత్తులో వీళ్ళు వచ్చి మా దేశాన్ని ముట్టడి వేయబోతున్నారు వీళ్ళు ఇప్పుడు నశించిపోతే భవిష్యత్తులో మా దేశం బాగుంటుంది కదా అది యోనా తలం ఆయన చెప్పిన వాక్యం విని నేనేవే పట్నస్థలు మారు మనసు పొందిన దేవుడు వంద సంవత్సరాల ఆ పట్టణాన్ని కాపాడే వంద సంవత్సరాల తర్వాత అది నాశనం అయిపోయింది ఆ అంటే యోన వాక్యం వంద సంవత్సరాలు పనిచేసి వంద సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి యథాగదిగా జీవించి వాళ్ళు నాశనం అయిపోయినారు అచురు లేదు ఈరోజు ఆ పట్నం ని పట్నం ఆ మనుషులంతా నశించిపోయిన కానీ నీ ప్రార్థన యొక్క ప్రభావము వంద సంవత్సరాలు ఈ దేశం మీద అన్న విషయం నేను గ్రహించగలిగిన ఈ దేశాన్ని క్షమించు ప్రభు వీరి పాపములకు క్షమించిన అయినా నా ప్రజల పాపములు వీళ్ళంతా నా ప్రజలే కదా ఈ దేశంలో వీరి పాపములు క్షమించిన అయినా అంటే నీది నిస్వార్థమైన ప్రార్థన అందుకు దేవుడు స్పందిస్తాడు నీ దేశము గత రెండు వేల సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితంలో రెండే శాతం తోమ ఈ దేశానికి వచ్చి రెండు వేల సంవత్సరాలు ఆయన సువార్త మొట్టమొదటిసారి ప్రకటించి దేశం రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రోజుకి కూడా రెండు శాతమే క్రైస్తవులు దుఃఖకరం ఇతర మతస్థులు పద్నాలుగు శాతం అరవై శాతం డెబ్బై శాతం అట్లా గడిపోయినాయి కానీ క్రైస్తవాలు మట్టుకు ఈరోజు శాతమే మిగిలిపోయారు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత రెండే శాతం క్రైస్తవులు ఏమైపోయినాయి మీ ప్రార్థనలు ఏమైపోయినాయి మీ జీవితం మీరు ప్రియులా దేవుడి కొరకు ప్రియులుగా జీవించగలిగినరా చూడండి నీ ప్రార్థనలో మార్పులు రావాలా నీ ప్రార్థన జీవితంలో మార్పులు రావాలా ఇప్పుడు చూడండి గా ప్రియలతో వస్తున్నాడు దానియలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది నువ్వు నువ్వు చేసిన ప్రార్థనా విధానం బట్టి దేవుడు స్పందించడు అందుకు నన్ను పంపించడు ఇప్పుడు నేను ఇతను మాట్లాడబోతున్నాను విను దేవుని ప్రణాళిక ఏందో విను దేవుడు నిన్ను గురించి ఏమని మాట్లాడుతుండో విను చూడండి నేను ఇలాగ నా మాట్లాడచ్చు ప్రార్థన చేయొచ్చు రెండు విధాలు మాట్లాడచ్చు ప్రార్థన చేయిచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన ను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమన్నా నాకు కనబడి నన్ను ముద్దేను నన్ను ముద్దేను కొన్నిసార్లు వల్ల జల్దరిస్తుంది దేవుడు తచ్చిముడిదే వల్ల జల్దరిస్తుందా ప్రార్థనలో ఉలిక్కి పండుస్తారే కొన్నిసార్లు నిద్రలో ఎందుకు తెలుసా వరకేనా దానియలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు దానితో చూడు దానియలు నీకు గ్రహింప శక్తి ఇచ్చినప్పుడు నేను వచ్చి తిని ఈ విషయం ప్రార్థన చేసుకోండి దాని దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు మీకు ఒక తెలుసా ఇరవై రోజు నుంచి ఇదే విధానంగా ప్రార్థన చేస్తున్నాయ ఇరవై రోజుకి దూత వచ్చి మాట్లాడుతున్నాడు నీ ప్రార్థనలు విందండి ఇరవై రోజులు ఓపికతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు నా పాపము నా ప్రజల పాపములు క్షమించిన పాపం చేయబడన్నా మా దేశం నుంచి మేము బానిసల్లాగా కోల్పోబడ్డాము ఇర్మియా ప్రవచనం డెబ్బై సంవత్సరాలకి తిరిగి మమ్మల్ని తీసుకుని వస్తున్నాను మీరు నాకు జ్ఞాపకం ఉంది ప్రభావ ఇర్మియా ప్రవచనం అందుకు ప్రార్థన స్టార్ట్ చేసిన ఇరవై ఒక్క వరకు ప్రార్థన చేస్తాడు ఇర్మియా ప్రవచనం నెరవేరాలి కాబట్టి టైం వచ్చేసింది ప్రభావ మేము వచ్చి ఇక్కడికి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ప్రభావ నాకు జ్ఞాపకం ఉంది ఇర్మియా ప్రవచనం ఇప్పుడు మమ్మల్ని తిరిగి మా దేశానికి తీసుకెళ్తాడు దాని గురించి ఆలోచించి ప్రభావ డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ప్రభావ దేవునికి తెలుసు దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు దానియల్ డెబ్బై సంవత్సరాల వరకు మేము బానిసత్వంలో ఉంటాము అని హిర్మియా ప్రవచించాడు ఇర్మియా సమకాలిడు దానియల్ చిన్నోడు ఇర్మియా ముసలివాడు కానీ దాని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ ప్రవచనాన్ని ఎంతమంది ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నా తెలుసు క్రైస్తవ సంఘంలో ప్రవచనాలు ధ్యానించడమే అరుదు ప్రవచనాలు ప్రకటించడం కూడా అరుదు ఏం చర్చలో నేను చూడండి ప్రవచనాలు ధ్యానించరు ఎవరు కూడా బైబిల్ అని ప్రవచనాలు అందుకే మా పరిచర్య అంతా ప్రవచన పరిచర్య పేరు కూడా కళ్ళం బైబిల్ ప్రవచన పరిచర్య ప్రవచనాలను ధ్యానిస్తూ ఉంటాం పేరు ఎందుకంటే ప్రవచనం లేకపోతే సంఘానికి క్షేమం రాదనుంది వాక్యం సంఘ క్షేమం నిమిత్తమై ఆ వరం అనుగ్రహించబడింది తక్కిన వరములు కూడా ప్రవచన వరం మనకు అవసరం గుర్తించాలా సంఘంలో ఎవరికి వరం వారిని ప్రోత్సహించాలా అది సేవ విధానం కాబట్టి ఇప్పుడు దానియల్తోని మాట్లాడతాడు గాబ్రియల్ దూత దానియాలు నీకు గ్రహింప శక్తి ఇచ్చినకు నేను వచ్చి ఈ ప్రవచనాలకు సంబంధించిన విషయాలు బైబుల్ సంబంధించిన విషయాలు గ్రహింప గ్రహించుటకు నీకు శక్తి ఇవ్వడానికి నేను వచ్చిన దేవుడు ఇవ్వకపోతే ఈ వాక్యాలను గ్రహించలేవు ప్రవచనాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు గ్రహించలేరు మీకు ఆ గ్రహింపు శక్తి కావాలంటే మీరు ఈ రీతిగా ప్రార్థించగలరా సంవత్సరాలు సంవత్సరాలు ప్రార్థించగలరా రోజులు రోజులు తరాలు తరాలు ప్రార్థించగలరా ఈ ప్రార్థన విధానాలు మీరు నేర్చుకోగలరా దాని వంటి వాడు చేసినప్పుడు బాణిసత్వంలో ఉంటూ బహు బాధను అనుభవిస్తూ ఆయన ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పలే చెప్పలేన పరిస్థితులు కానీ ఆయన ఎంత ఆయన యూధా గోత్రంలో పుట్టినవాడు దాని శత్రక్ మిషక్ అభెద్ ముగ్గురు ఈ నలుగురు యూదా రాజుల పిల్లలు వీళ్ళు చరిత్రలో ఎక్కడో నేను చదివిన దాన్ దావిదు అభిగైలికి పుట్టిన వాడే దానిలని బైబిల్ అయితే లేదు ఎన్సైక్లోపీడియా బుక్ నేను చూశాను అబిగైలికి దావిదుకి పుట్టిన వాడే దానియులని గోత్రంలో పుట్టిన వాడు ఈ ముగ్గురు పిల్లలు తక్కిన శత్రక్ మిషక్ కూడా ముగ్గురు యూధా గోత్రంలో రాజుల వంశంలో పుట్టిన ఇక్కడ బాధితులు లాగున్నారు రాజుల వంశంలో పుట్టిన వారు బాలిసలాగా బాధపడతారు కానీ ప్రభుని మర్చిపోలేదు దేవుని మర్చిపోలేదు ప్రార్థన జీవితంలో మర్చిపోలేదు మంచి సహాసంలో ఉన్నట్లే త్వర త్వరగా ముగించేసిన వాక్యం ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో నీకు గ్రహింప శక్తి ఇచ్చిటకు నేను వచ్చి ఇప్పుడు వినండి ఇరవై మూడవ వర్షంలో నీవు నీవు బహుప్రియుడవు నీవు బహుప్రియుడవు ఒకప్పుడు కేవలం ప్రియుడవే ఒకప్పుడు కేవలం ప్రియుడవే కానీ ఇప్పుడు బహు ప్రియుడవు చూడండి బైబుల్లో ఎవరి గురించి చెప్పమనేది బహుప్రియుడవు దేవుడు ఎవరిని బహుప్రియుడు అంటే చెప్పండి అంటే నీకెంత మంచి సాక్ష్యము ఉంటేనే గాని దేవుడు నిన్ను బహుప్రియుడవు అని బిరుది ఇవ్వకపోతున్నాడు దాని ఇచ్చాడు నీవు బహుప్రియుడవు దావితూ ఇచ్చాడు అదే గోత్రం అబ్రహాంత బహు ప్రియుడవు చాలా తక్కువ మంది బైబిల్లో బహు తక్కువ మంది లెక్క పెట్టచ్చు అని బిరుదు పొందుకున్నవాళ్ళు చెప్పండి మీరు ప్రియులా బహుప్రియులా నేను ఇవ్వరు నాకు తెలుసు జవా నాకు తెలుసు ఇవ్వరు కానీ ఆశ ఉందా నేను బహుప్రియుడగా దేవుని కొరకు జీవించాలని ఆశ ఉందా ఉంటేనే నేను ఇప్పుడు వాక్యం చెప్తలేకపోతే ఆపేస్తాను మీరు కేవలం ప్రియులు లాగానే ఉంటారా బహు ప్రియులుగా ఉంటారా ఎంతమంది బహు ప్రియులుగా ఉండాలని ఆశపడుతుంది చెప్పండి చేతులు ఎద్దాం ఇంకా మంచిదే ఎంతమందికి దేవునికి నిమిత్తమై దేవుని కొరకు బహు ప్రియులుగా ఉండాలని ఆశపడుతున్నాడు నీ ఆశ తృప్తిపరుస్తాడు లేకుంటే తృప్తిపరచాడు మొహమాటం ఏంది సిగపడడం ఏంది ఆశ ఉంటే తప్పక తృప్తిపరచాడు చెయ్యి ఎత్తకపోతే ఆశ కదా అంతేనా ఎంతమంది చేతులు ఎత్తారు చెప్పండి నేను బహుప్రియుడిగా ఉండాలని ఆశపడుతున్నా ఈరోజు దేవుడు కొరకు ఉన్నారా ఖచ్చితంగా మీ ఆశ తృప్తిపరుస్తాడు దేవుడు ఎందుకంటే నీ హృదయ అంతరాంగ రావాలని నేనేదో వచ్చి చెప్పిన కాదు అది ప్రభు ఆమోదిస్తున్నాడు ఆయన చూస్తా ఉన్నాడు క్షణం మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు చూసలేడని ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు మీకు తెలియదా నీవు బహు ప్రియుడు ఎందుకో తెలుసా అక్కడ చూడండి ఏమంటున్నాడు నీవు విజ్ఞాపన చేయా ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు వెల్లవలన్ని వెళ్ళవలన్నీ ఆగ్గా బయలుదేరను చూడండి ఇక్కడ చెప్తున్నాడు ఎప్పుడైతే నీ ప్రార్థన ఆరంభమవుతుందో అప్పుడే రెడీగా ఉంటాడు దేవదూతలు ఇక్కడ ఈ లోకంలోకి వచ్చి వారి పనులు వాళ్ళకి చెప్పబడుతుంది దేవుడు చెప్తాడు ఒక్కొక్క దూత నేను పని చేయాల ప్రతి ఒక్కరికి ఇద్దరే దూతలు ఉంటారు బాధ్యవంతి కీర్తన గ్రంథంలో నీ పక్కన నీ కుడి పక్కన ఎడపక్కన ఇద్దరు దూతలుంటారు వాక్యం ప్రకారం అది వాగ్దానం రక్షింపబడ్డ వారికి నేను చెప్పే విషయం ఇది బాప్ దేశం పోతే జీవించే వారి విషయం చెప్తున్నా ఎప్పుడు వాళ్ళు దివరాత్రులు కాచి కాపాడతా ఉంటారు రక్షణానుభవం లేని వారికి బాప లేని వారికి ఉండరు వాళ్ళు కష్టాల పాలవుతా ఉంటారు దేవుని దగ్గర తిరిగి వస్తూ ఉంటారు కానీ నువ్వేం చెప్తున్నావు కేవలం ప్రార్థన చేస్తున్నావు కానీ వారికి మార్గం చూపిస్తలేదు క్రైస్తవ జీవితము మార్గం కదా నువ్వు ఎందుకున్నావు కానీ ఇతరులకు మార్గం వారికి కూడా చూపించాల నీ బాధ్యత అది కాబట్టి అందరూ పాగులడం దేవ దేవ దేవం చిత్తం కదా నువ్వు ప్రార్థించడం నీ విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ను ఇతరుల కొరకు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పటకు వెళ్ళవలనే ఆజ్ఞ బయలుదేరాను ఆజ్ఞలు బయలుదేరుతున్నాయి దూతలు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎవరు ప్రార్థిస్తున్నారు ఈ రీతిగా విజ్ఞాపనలు ఎవరు ప్రార్థిస్తున్నారు ఈ దేశం గురించి ఎవరు ప్రార్థిస్తున్నారు నేను ప్రార్థించాను ప్రభు ఈ దేశాన్ని దర్శించి ప్రభు మరో సార్ రెండు వేల సంవత్సరాల క్రితం దర్శించినావు నాలుగు వందల సంవత్సరాల క్రితం దర్శించిన ఎంతో మిషనరీస్ వచ్చి ఇప్పుడు మీరు దర్శించండి ప్రభు మరో అవకాశం ఇవ్వండి ఈసారి ఏ మిషనరీ రాడు ఈసారి ఏ విదేశీ రాడు ఈసారి మీరే మిషనరీస్ మీ చర్చే మిషనరీ మీ చర్చ నుంచే పోవాలా మీరు మీరే పోయి అనేట్లకు ఈ యొక్క వాక్యం చెప్పాలా కేవలము పాపము క్షమించని ప్రార్థించడమే కాదు మీరు పోయి సువార్త చెప్పాలా చెప్పకపోతే మీకు శిక్ష అని వాట్యం ఉంది కొంచెం ప్రేమతో చెప్తే బాగుంటుంది కానీ కొంచెం కఠినంగా కూడా చెప్పాలా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు అన్నాడా లేదా సువార్త ప్రకటించకపోతే ఆయన శ్రమ ఇంకొవరికైనా ఉందా లేదా ప్రతి మనందరికీ శ్రమనే క్రైస్తవులు అందరూ శ్రమలుగుండతారని బైబుల్ వాక్యం ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు శ్రమలుగుండతాడు ఈ పని చేయకపోవడం వలన ఈరోజు చర్చస్ చేస్తలేవు పాత్రస్ చేస్తారేమో ఫాథర్స్ కుటుంబాలలో కొంతమంది చేస్తారేమో సంఘంలో కొంతమంది స్త్రీలు పురుషులు చేస్తారేమో మొత్తం సంఘం చేస్తలేదు ఖచ్చితంగా వాళ్ళందరూ శ్రమలుగుండా పోవాల్సిందే ఆ వాక్యం ప్రకారం క్రీస్తుని ప్రకటించకపోతే శ్రమ అందరూ శ్రమలుగుండే హత సాక్షులు కాక తప్పదు కానీ శ్రమలను తప్పించుకుంటే వాడు ఎవడు బుద్ధిమంతుడు అనని వాక్యం బుద్ధిమంతుడు అయితే తప్పించుకుంటాడు వీటన్నిటిని ఎందుకంటే వాడు ఇది గ్రహించే వాక్యం దీన్ని పాటిస్తున్నాడు కాబట్టి నీ పక్కింటి వాడికి సువార్త చెప్పలేవే నీ ఎదిరింటి వాడికి చెప్పలేవే నీ వాడికి చెప్పలేవే కిరణ కొట్టేవాడికి చెప్పలేవే ఎవరికి చెప్పలేవే పెట్రోల్ పోసిన వాడికి నువ్వు సువార్త చెప్పకపోతేవే ఇంతవరకు ప్రతిరోజు చూస్తేవే వాడిని ఈ రాత్రి వాడు మరణిస్తే నర్తం పోతాడు నువ్వు అంతను సంభాషించను కానీ ఎవరో చెప్పలేకపోయావే సువార్త నువ్వు బహు బహుప్రియుడవు చెప్పండి ఆయన ఎందుకు బహుప్రియుడు ఈయన నా ప్రియ కుమారుడు అని ఎందుకు సంబోధించాడు తండ్రి ఈయన ఎందుకు నేను బహుగా ఎందుకు చెప్పింది చెప్పండి ఆయన విదేశ చూపించి ఇప్పుడు ఎవ్వరు నశించుకోవడం తన ప్రాణానికి అయిదనంగా పెట్టాడు అందుకు తండ్రికి బహుప్రియుడు ఇప్పుడు నువ్వు ప్రియుడవా బహుప్రియుడవా చెప్ప నువ్వు ఎప్పుడు ఆరంభిస్తావు కాలం ముగిస్తుంది క్షణాలలో ముగించిపోతుంది రెప్ప పాటన ముగించిపోతుంది కడపూరం రోగగానే మీరందరూ మార్పు చెందుతారు అని ఉంది పొరిత పత్రిక పదిహేను ఉధ్యా కడపూరం రోగగానే మీరందరూ మార్పు చెందుతారు క్లుప్తంగా ముగించాలని ఆశపడుతున్నారు మీరు ప్రియులుగా ఉండాలనే తీర్మానించుకున్నారా లేక బహు ప్రియులుగా తయారు కాడానికి తీర్మానించుకున్నారా క్రైస్తవులందరూ ప్రియులే సేవకులు బహు ప్రియులు నేను బహుప్రి ఉండడానికి ఎంతగా ప్రయాసపడుతుంది మీకు తెలియదు మోర్ దెన్ సిక్స్టీన్ అవర్స్ ఎవ్రీడే పనిచేస్తున్న గత ముప్పై సంవత్సరాల నుంచి నిద్ర సరిపోదు రాత ఎప్పుడు వస్తాము ఎన్నిసార్లు యాక్సిడెంట్స్ అనేవి కానీ ఎంత చిన్న చిన్న గాయలు అవుతున్నాయి కానీ దేవుడు మటు మేజర్గా నాకు ఏది కానీ ఎన్ని మూడు సార్లు మరణం నోట్ టౌన్కి వెళ్ళి బయటకు చెప్పండి మరణం రుచి చూసిన వాడు తిరిగి ఈ లోకం తట్టు వెళ్ళగలడా బహు ప్రియుడుగా ఉండడానికి నేను ఎంతకాలం క్రైస్తవులకి ఇటువంటి వారికి తేడా అయింది తెలుసా వారు వారి కుటుంబాల గురించి ఉంటారు వారి ఉద్యోగాల గురించి శ్రమ పడతా ఉంటారు వారి చదుల గురించి శ్రమ పడతా ఉంటారు దేవుని సేవలో శ్రమ పడరు క్రైస్తవులు దేవుని గురించి శ్రమ పడరు చెప్పాలంటే సిగ్గు భయము ఏమనుకుంటారో నేను పొగట్టుకుంటునేమో స్నేహితుడిని చెప్తే నా స్నేహితునికి సువాట చెప్తే నేను వాడిని పోగొట్టుకుంటునేమో అని బాధపడతా ఉంటారు భయపడతా ఉంటారు అట్లా అనేక ఆల్రెడీ పోగొట్టుకున్నావు నీ జీవితంలో ఎంతో నువ్వు పోగొట్టుకున్నావు నీ జీవితంలో వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయారు నా చిన్ననాటి స్నేహితులు నేను సువార్త చెప్పలేకపోయినా వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు వాళ్ళు బహు త్వరగా చనిపోయినారు నాకంటే కనీసం ఇరవై సంవత్సరాలు ముందే చనిపోయారు ఎవరు చెప్పలేకపోయినా చెప్పలేకపోయినా వాళ్ళకి నేను ఈరోజు కూడా నన్ను వెంటాడుతుంది నేను చెప్పలేదు వాడికి వాడు నరకానికి పోయింది ఎంతమంది నేను సువార్త చెప్పలేకపోయినా అనేసి ఆ వేదన మింగివేస్తుంది కేవలం పాస్తారే చెప్పాల సంఘం అంతా చెప్పాలన్నది వాక్యం నువ్వు ఎట్లా బహు ప్రియుడుగా ఉండగలవు ఆయన కొరకు క్లుప్తంగా నేను వాక్యాన్ని ముగించేస్తున్నా చూడండి మొదటి అధ్యాయంలో ఆయన ఏ రీతిగా బహుప్రీయుడుగా ఉండడానికి ఆరంభించే నువ్వు ఆయన కొరకు ప్రియుడుగా ఉండాలంటే ఏం చేయాలి క్లుప్తంగా చెప్పేస్తాను మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలలో దావణేలు ఎటువంటి వాడు అని అక్కడ చెప్పబడి నాలుగవ వచనంలో లోపము లేని సకల విద్య ప్రవీణత జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగర్ నందు నిల్వదగిన కొందరు బాలురు వెళ్ళు దాని ఏలు శత్రిక్ అభ్యర్థగోళలో ఎటువంటి లోపము లేదు మొదటి కారణం నువ్వు దేవుని కొరకు బహు ప్రియుడుగా జీవించాలని ఆశ పడితే నీలో లోపం ఉండచ్చు ఈ రోజు తీర్మానించుకోవాలా ప్రవ్వా నాలో ఇంకైనా లోపాలు చూపించినైనా నేను దాని ఒప్పుకొన్న విడిచిపెట్టాలా ఎన్నో ఆజ్ఞలు అతిక్రమించిన నన్ను క్షమించే ఈరోజు నేను నీ లోపం లేని వాళ్ళలాగా జీవించాలా ప్రవ్వా ఆయనలో ఏ లోపం లేదు వేసుకోవడంలో ఆయన సాక్షి పొందిండి ఆయన నిజంగా ఇతన్లో ఏ పాపం లేదు అన్నాడు శతాధిపతి అనేక మంది అన్నాడు ఏ పాపం చేయలేదు దొంగ మనకిది తబబు మనం చాలా తప్పిదములు చేసినాము దొంగతనాలు చేసినాం పాపం చేసినాం కాబట్టి మనకి మరణం సరేంది కానీ ఈయనలో ఏ తప్పిదము లేదే ఈయన ఏ పాపం చేయలేదే అని సాక్ష్యం ఇచ్చినవారు నీలో ఏ లోపము ఉండకుండా చూసుకోవాలా మొదటి కారణం మీరు ఎక్కడైనా రాసుకోండి ఇంటి వెనక ధ్యానించండి రేపు పరీక్ష పెడతారు బ్రదర్ ఎంత మంది పాస్ అవుతారో వాళ్ళకే సర్టిఫికెట్ ఇవ్వండి బ్రదర్ ఈ పాయింట్స్ లో క్రైస్తవ జీవితము విని మర్చిపోయే జీవితం మతి మార్పులను కదా మనిషి అట్టి మతి మార్పు జీవికి త్వరగా మర్చిపోతాం మన పరీక్ష ఎట్లా పాస్ అవుతావు టెన్త్ క్లాస్ ఎట్లా మర్చిపోతే క్రైస్తవ జీవితము పెద్ద పరీక్ష నువ్వు నేర్చుకున్న వాక్యాలు మర్చిపోతే ఆ చూసినప్పుడు ముఖాముఖిగా నిలబడగలవా సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకొట్టు పరిగెత్తిపోతారని వాక్యం సకల గోత్రంలో వారు మొత్తం ప్రపంచమంతట నువ్వు కూడా పరిగెత్తిపోతావా అవును ప్రభా నేను ఫెయిల్ అయిన వాక్యాలు ఏవి నాకు మైండ్లో లేవు మర్చిపోయినా ధ్యానించకపోతే దివారాత్రంలో ధ్యానించకపోతే నువ్వు ధన్యుడవా ప్రియుడవా అతి ప్రియుడవా దివరాత్రంలో ఎప్పుడు ధ్యానిస్తుంది రెండవది ఐదవ వచనంలో మొదటి అధ్యాయము ఐదవ వచనంలో వీరి జీవన విధానం ఆహార నియమములు ఐదవ వచనం నుంచి ఎనిమిదవ వచ్చనం వరకు రాత్రి తాను పొద్దు ఆహారంలో ఉంటే తాను బాను పేరు రాహు ఎరకు అనుదిన బాగు వారిని నియమించి మూడు సంవత్సరం వారిని పోషించి పిమ్మట వారిని తనెదురు నిలవబెట్టున్నట్లు ఆశ్రయించింది యువతులలో ప్రపంచకులు అధిపతి ఎనిమిదవ వచనం సరే ఎనిమిదవ వచనం నుంచి చూడండి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుల అధిపతి వేడుకున్నాడు అపవిత్రత ఈ లోకపు విధానాలు ఈ లోకపు ఆహార నియమాలలో ఏది నిన్ను అపవిత్ర పరుస్తుందో జాగ్రత్త కొన్ని ఆహార నియమాలు పాటించడం నేర్చుకోవాలా సరే ఇది ఆత్మీయమైందా లేక శారీరకమైనందా అనేది నేను చెప్పలేను మీకు మీ శరీరానికి ఏ ఆహారం మంచిదో మీరు గ్రహించాలా ఆ జ్ఞానం మీకు అవసరం అటు వీళ్ళకి జ్ఞానం ఉంది ఎటువంటి ఆహారం ద్రాక్ష మాంసము ఇలాంటి ఆహారాలు తినాలా రాజులు తినే ఆహారం తినాలనా లేక సామాన్య ప్రజలు తినే ఆహారాలు తినాలనా ఏ ఆహారం తింటే మంచి ఆరోగ్యం వస్తుందో ఆ జ్ఞానం నీకు అవసరం నీ శర్రాన్ని అదుపులో పెట్టుకోవాలా అంటే ఆహారం నీకు అవసరం అది ఇక్కడ చెప్పబడింది నేను అంత దీర్ఘంగా దాన్ని విశదీకరించాను కానీ నీ ఆహార నియమంలో మార్పులు రావాలా తర్వాత మూడవ విషయం ఆరో వచనంలో మనం చేస్తున్నాం వీరు ముగ్గురు యూదయలో నుండి దాని హనన్య మిషయలు అజర్య అనేవారు వీరిలో ఉండిరి నీ సహవాసము నీ సహవాసము విశ్వాసులతోన లోకాతీతంగా ఉన్న వారితోన నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు బహు ప్రియులుగా ఉండాలంటే బహుప్రియులుగా ఉండాలంటే నువ్వు సత్యాని అన్వేషించేవారు తన సహవాసంలా ఆచారబద్ధమైన మతపరమైన జీవితంలో కాదు సహవాసం సత్యాని ఎప్పుడు అన్వేషించే వాళ్ళు సత్యాన్ని సత్యం కొరకు ధైర్యంగా నిలబడేవాళ్ళు ధైర్యంగా సువార్థను చెప్పేవాళ్ళు మొహమాటం లేకుండా అనులకి సువార్త చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ధైర్యంగా సువార్త చెప్పి ప్రేమ పూరకంగా ఇతరులని ప్రభుత్వం నడిపించే వాళ్ళు రెండున్నర వాళ్ళతో పాటు సహవాసం చేయండి సిగ్గుపడే వాళ్ళతో నద్దు సహవాసం భయపడే వాళ్ళతో సహవాసం మొహమాట పడే వాళ్ళతో సహవాసం ఆచారబద్ధంగా జీవించే ఏ లాభం ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఎవరైతే ధైర్యంగా అనిలకి సువార్త చెప్తారో వాళ్ళ సహవాసం అనే నేనుంటా నేను కూడా చెప్పగలను నేను కూడా నేర్చుకోగలను వాళ్ళతో సిగ్గుపడే వాళ్ళతో నేను ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు తండ్రి ఎదుట నేను వారి మీద సిగ్గుపడతా అన్నాడు కాబట్టి చూడండి అతి ప్రియులు బహు ప్రియులుగా ఉండేవారు సిగ్గుపడరు కాబట్టి నీ సహవాసం ఎటువంటిది అనేది నువ్వు ఒకరు అర్థం చేసుకోవాలి తర్వాత నాలుగవ విషయం తొమ్మిదవ వర్షంలో మనం చేసినాం నాలుగవ విషయం దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దాని ఏళ్ళు కటాక్షము నంద అనుగ్రహించను ఇది బహు ముఖ్యమైనది నీ మీద మనుషులకి కృపా కటాక్షం వచ్చి లాగన నువ్వు ప్రవర్తించాలా అంటే స్నేహ స్నేహభావంగా ఉండడం నేర్చుకోవాలా ప్రతి ఒక్కరితోని స్నేహభావంగా ఉండాలా పక్కింటి వాడితో కొట్లాడద్దు పొడిగింటి వాడితో కొట్లాడద్దు ఎవరితో కొట్లాడద్దు మనం కొట్టడానికి కాదు ఈ లోకంలోకి వచ్చింది ప్రతి ఒక్కరిని ప్రభుత్వతకు లాసుకొని పోవడానికి వచ్చిందాం ఈ లోకంలోకి ఎందుకంటే ఇది శాశ్వతం కాదు ఈ స్థలం ఏ క్షణం ఈ లోకాన్ని ముగించాలో పోతా పోతా అన్నిట్లను తీసుకొని పోవాలా ఆయన పోతా పోతా చివరికి ఒక దొంగను తీసుకొని పోయాడు ఆయన పునరుద్ధరణం అయినప్పుడు ఎఫెస్ రాష్ట్రపత్రికలో ఉంది ఎఫజల రాష్ట్రపత్రిక ఆయన పునరుద్ధనం అయినప్పుడు కూడా చరణ్ చరణుగా కొనిపోయిండు పాతల వెళ్ళి అక్కడ వారికి సువార్త ప్రకటించి పాతల ఉన్న వారిని కూడా తీసుకొని బయటకి వెళ్ళిపోయాడు ఆయన పరలోకాన్ని లాస్ట్ మినిట్ వరకు కూడా ఒక్క ఆత్మని విడిచిపెట్టుకోలేదు ఇద్దరు దొంగల కొరకు కానీ ఒక్కడిని తీసుకొని పోయినాడు మరణించే టైంకి కానీ పునరుద్ధనం పొందే టైంకి నరకా పాతల లోకంలో ఉన్న వారికి అందరికీ సువార్త చెప్తే ఎవరు స్వీకరించారో వాళ్ళని అందరికీ తీసుకొని పోయింది లాస్ట్కి నీ జీవితం కూడా అంతే నువ్వు వృద్ధాప్యం కాలం ముగించే సమయానికి వస్తుందేమో నాకు తెలియదు ఎంతమందిని ప్రభుత్వంలో నువ్వు నడిపించగలిగినావు కేవలము నేను ఇంటి దగ్గరనే ప్రార్థన చేసుకొని వర్షం చేసుకుంటా పరిశుద్ధ జీవిస్తాటే సరిపోదు నువ్వు ప్రియుడమే కానీ బహు ప్రియుడ ఎప్పటికీ కాలేదు కానీ దేవుడి దృష్టిలో బహు బహుప్రియుడిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు నీకు ధైర్యం అవసరం పదకొండవ వచ్చినాం చూడండి నీకు బహుధైర్యం అవసరం నపుంపకుల అధిపతి దానియాలు హన్ హన మిషయలు అజర్య అని వారి మీద నియమించిన నియామకునితో దాన్యాలు ఇట్లా నేను నువ్వు ధైర్యంగా మాట్లాడగలవు అధిపతులతో కూడా నువ్వు ధైర్యంగా మాట్లాడగలవు నీకు ధైర్యం అవసరం దేవుడి బిడ్డలకి ధైర్యం అవసరం ఈరోజు పిరికి వాళ్ళు భయపడతా ఉంటారు ప్రకటన గ్రంథం నుండి పిరికి పరలోకానికి అనర్హులు ఎట్టి పరిస్థితుల్లో పిరికి వాళ్ళు పరలోకానికి పోరు నేను చెప్తున్నా ఎప్పటికి పోలేదు ప్రభు నామం కొలుపురికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోకాన్ని పోలేరు దొంగలు మాంత్రికులు పిరికి వారు పరలోకానికి అనర్హులు నువ్వు పిరికివాడుగా ఆయన కొరకు ధైర్యం ఉండగల జీవం గల దేవుడి పక్షం గురించి ఎందుకు భయపడుతావు క్రీస్తు మన పక్షం ఉండగా ఎప్పుడు పాటిస్తేవి ఆ వాక్యం పాటించాలా మన జీవితాన్ని వాక్యాన్ని ముగిస్తున్నా వీటన్నిటినీ మీరు పాటించకపోతే ఆయనకి బహు ప్రియులుగా ఉండలేరు ధైర్యం నీకు అవసరం ఈ రోజు నుంచి ధైర్యంగా ఒక భిక్షవాడికి నువ్వు ఎప్పుడన్నా సువార్త చెప్పగలిగినవా నేను ఇది నేర్చుకున్నా కూరగాయల వాడికి ఎట్లా సువార్థం చెప్పండి చేపలు అమ్ముతుందాక ఆమె చేపలు అమ్మే వారికి అవకాశం చేపలు వెళ్ళినప్పుడు ఆమెకు చెప్పేసేలా డబ్బులు ఇచ్చినప్పుడు ప్రభు నమ్ముకో అమ్మా నీ జీవితం బాగుంటుంది నీ కుటుంబం కష్టపోతుంది ఒకసారి చేపల మీకు చెప్తున్నాం ఇంకొక చేపల ఆమె ఆమె క్రైస్తవరాలు సార్ మేము నమ్ముకున్నాం సార్ ఈమెనే నమ్ముకోలేదు సార్ ఏ నమ్మీ నీతో పాటు పని చేస్తున్నాయో నమ్ముకుంది నువ్వెందుకు నమ్ముకోలేదమ్మా ప్రభుని సంభాషించడం నేర్చుకోవాలి మనుషులు సార్ స్నేహభావం ఉంటేనే చెప్పగలరు శువార్త కొట్లాడితే చెప్పలేము నువ్వేం చెప్తున్నావు అని చెప్తారు వాళ్ళు నేర్చుకోవాల సంభాషణ మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు సార్ అన్నది దాంతో ప్రభు అమ్మ ఈయన మాకు చాలా మంది ఉన్నారు సార్ అమ్మా నీ శరణం విడిచిపెట్టినాక ఒక రోజు ఆ చాలా మంది కనిపించకపోతే నీ పరిస్థితి ఏందమ్మా ఆ క్షణం నీకు రావాలా ఆ తలంపు ఈ జీవన విదనం లేకపోతే నీకు రాద తలం నీ ఇష్టం అని వెళ్ళిపోతావు విడిచిపెట్టినావు ఒక ఆత్మని ఒక్క ఆత్మ కూడా విడిచిపెట్టదు విషవాడికి నువ్వు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చినప్పుడు వాడు నీ మాట వినడా డబ్బులు తీసుకున్న వాడు ప్రతి వాక్యం నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నవాడు ప్రతి నీ మాట వింటాడు నువ్వు సువార్త చెప్తే తప్పక వింటాడు మీరు ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు మీరు పాటించడం నేర్చుకోడు మీకు కొంచెం ధైర్యం కావాలంటే అందుకు నీకు పరుశాత్మ నడిపి అవసరం దేవాన్ని యొక్క ఆత్మ నాకు అనుగ్రహించిన నాకు ధైర్యం నేను పిరికివాన్ని పిరికి దాన్ని నాకు ధైర్యం లేదు ప్రభావ నాకు మాట్లాడికి రాదు ప్రభా మోషి అక్కనే అన్నాడు తలమను అక్కనే అన్నాడు కానీ మనసు మార్చుకున్న తర్వాత నేను ఈరోజు మార్చుకుంటున్నాను ప్రభావ నాకు ధైర్యం ఈ ప్రభు నేను చెప్తాను అనేకులకు నేను బహు ప్రియుడుగా ఉండడానికి ప్రయాసపడుతున్నాను నాకు సహాయపడు ప్రభు మీరు ఎట్లా అన్నారు దాని గురించి బహుపీడు పోబ్రి పోయి త్వరగా మాట్లాడతారు అతనికి నీకు కూడా దేవుడు ఇస్తున్నాడు బహుమానులు ఇస్తూ ఉంటాడు కృపవారులు ఇస్తూ ఉంటాడు నీ సేవ విశేషంగా ఉంటది అటువంటి సేవలో రెండాల చివరిగా ఆరవది సాక్షార్థంగా జీవించడం పదిహేను వచనం పది దినములైన దినములైన పిమట వారి ముఖములు రాజు భోజనము భోజించి బాలు అందరి ముఖముల కంటే సౌందర్యంగా కలగాను కనబడేను అది నీ సాక్ష్యం దాని సాక్ష్యం అందరి కంటే వెలుగు భయమైంది ఏసు వెలుగు ఈ లోకానికి మీరే వెలుగు అన్నాడు క్రైస్తవులు వెలుగు ఎప్పుడు వెలిగినామో ఈ లోకంలో వెలుగు చీకట్టు ఎక్కడ చూసినా చీకటి చీకట్లో గొప్ప చీకటి గొప్ప జనము సంచరిస్తున్నారని యశే భక్తుడు జ్ఞాపకం చేస్తారు క్రిస్మస్ పండగ టైంలో చెప్పే వాక్యం గొప్ప జనులు చీకట్లో నడుస్తున్నారు వెలుగును చూడబోతున్నారు గొప్ప వెలుగు చీకట్లో జనులు సంచరిస్తున్నారు గొప్ప వెలుగు చూడబోతున్నారు నేను ఈ లోకానికి వెలుగన్నాను మీరు ఈ లోకానికి వెలుగన్నారు ఎప్పుడు వెలిగినాం మనం ఎప్పుడు వెలిగినాం దాని కళ ముఖంలో వెలుగుంది సాక్ష్యం నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నీలో వెలుగు లేదు కాబట్టి ఇది మనం తీర్మానించుకో ఎప్పుడు స్టార్ట్ చేస్తావు సాక్ష్యం చెప్పడం చివరిదిగా పదిహేడవ వచ్చినం పదిహేడవ వచ్చినం చివరిదిగా చదవండి పదిహేడు నుంచి ఇరవై ఒకటి వచ్చ్రా నేను చదువుతానులేండి ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను ఎటువంటి దేవుడు చూడండి ఎటువంటి దేవుడు మీ దేవుడు అన్నది నేర్చుకుంటున్నాం ఇక్కడ నుంచి ఎటువంటి దేవుడిని నువ్వు సేవిస్తున్నావు చివరిగా ఏడవ అంశం ఎటువంటి దేవుడిని నువ్వు సేవిస్తున్నావు ఎటువంటి దేవుడిని సేవిస్తున్నావు పదిహేడవ అసలు చూస్తున్నావు ఎటువంటి దేవుడు అనేది దేవుడు ఈ దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును ఇంకేమిస్తాడు చూడండి మరియు సకల విధముల దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడను ఎటువంటి దేవుడిని నువ్వు సేవిస్తున్నావు బహు ప్రియుల దేవుడు ఏ రీతి ఉంటాడని విధానం కోసం మనం ధ్యానించాం కళ్ళు మూసుకొని ప్రొబ్బ నా హృదయని పరిశీలించిన నేను ఎందుకు బహుప్రియుడుగా ఉండలేకపోతున్నాను ఎన్ని సంవత్సరాలు దొరికిపోతున్నాయి నా లైఫ్ లో నేను ఎందుకు బహుప్రియుడుగా ఉండలేకపోతున్నాను నా హృదయాన్ని పరిశీలించినైనా నేను ఎందుకు బలహీనున్నాను ప్రభావ నేనెందుకు ధైర్యంగా సువార్త చెప్పలేకపోతున్నా అన్యులకి నా స్నేహితులకు ఎందుకు నేను చెప్పలేకపోతున్నా నా గురువులకు ఎందుకు నేను చెప్పలేకపోతున్నా నా మీద పనిచేసే అధికారులకు నేను ఎందుకు చెప్పలేకపోతున్నా నేను చెప్పకపోవడం వల్ల ఎంతో మంది నశించుకున్నారు ప్రభావ నన్ను క్షమించి ఇక మీద నేను పోగొట్టుకునే అవకాశం నేను త్వరగా సిద్ధపడతాను నేనింకా రక్షణ పొందలేదు ప్రవ్వ నేనింకా బాప్తిజం పొందలేదు ప్రవ్వా నేనింకా నీ షరత్నలో పాల్పొందలేదు ప్రవ్వా నేను ఇంకా నీ కొరకు జీవించలేకరాను ప్రవ్వా ప్రతి చోట సాక్షిగా జీవించలేకపోయినాను ప్రవ్వా నాకు క్షమించుదైనా నా పాపములు క్షమించుదేవా నా ప్రజల పాపములు క్షమించినైనా నా దేశ ప్రజల పాపములు క్షమించండి మా పొరుగు దేశాల పాప మనుషుల పాపములు క్షమించండి మా బంధువుల పాపములు క్షమించండి మా మిత్రుల పాపములు క్షమించండి సయా మా కుటుంబికుల పాపములు క్షమించండి మా సహకార సహకార్మికుల పాపములు క్షమించండి మా అధికారుల పాపములు క్షమించడైనా మా జీవితంలో ఇంకొక దినం ఉండకపోవచ్చు ప్రభు కానీ నేను ఆలస్యం చేయండి నేను చాలా ఆలస్యం చేశాను నా జీవితంలో ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాను నా ప్రజల గురించి నేను ఏ రోజు ప్రార్థించలేను ప్రవ్వ స్వార్థంతో నా కొరకు నా కుటుంబం కొరకే నేను చేసుకున్నాను క్షమించి ప్రభు ఇక మీద నా ప్రజల గురించి ప్రార్థన చేస్తాను నా దేశ ప్రజల గురించి ప్రార్థన చేస్తా ఆ నేను ద్వేషించాను వారిని మీ చెంతగా నడిపించాలా ప్రేమ సిద్ధాంతం ప్రేమలోనే ఆయన మనల్ని పొద్దుకున్నాడు ప్రాణం పౌర్ణతగా ప్రేమించండి అతను అటువంటి భాగ్యాన్ని ప్రభావ మాకు అనుకరించింది ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మేము తిరిగి ఇంటికి ఈ వాక్యాలు మేము మర్చిపోకుండా దుష్టుడు వీటిని దొంగలించనీయకుండా కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తుంది మమ్మల్ని అందరినీ రాఘవాసీలు పంచుకోమని యేసు క్రీస్తు పరుషత్ నామంగా ప్రార్థించిన తండ్రి